జ్యేష్జం బ్రహ్మణి సేద సాధన శ్రీమహాగాధిపతాశివసరభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా అస్మిోగం శాస్ దోష పుచ్చబముత్పుం ప్రతిష్ట ఓకే నచ్చ ఆనందమయస్ అభ్యాస శూయట సో అభ్యాస ఆనందమయోభ్యాసాత్మక సూత్రం ఆ సూత్రం యొక్క మనం తీసుకున్న అర్థం ఏంటంటే ఆనందమయము అనే పేరుతో ఉపనిషత్తులో ఏ తత్వం ప్రతిపాదించబడిందో అది బ్రహ్మ బ్రహ్మ అనే పదం తోతుంది ఎందువల్ల అభ్యాస వల్ల మీమాంసకులకి అభ్యాస అంటే ప్రాక్టీస్ కాదు ప్రాక్టీస్ అంటే అభ్యాసము అభ్యాస అంటే రిపిటేషన్ సో అభ్యాస మహాంతమత్వం బ్రూచే ఇది మీమాంసకాణం మతం అని ఒక నానుడు అభ్యాసం ఎక్కడైతే కనపడుతుందో దానిలో మీకు ఒక గంభీరమైన అర్థమగలదు అప్పుడే అభ్యాసం అనేది ఉంటుంది అని మీమాంసకులు అలాగంటే ప్రాధాన్యాన్ని ఇస్తారు అభ్యాసం ఇంకైతే ఆనందమయము అభ్యాస పదే పదే పదే చెప్పబడింది కనుక అది అది బ్రహ్మ అని ప్రతిపాదన కానీ ఇక్కడ ఏమంటున్నారంటే కాదంటున్నారు ఆ రకంగా ఆ సూత్రానికి అర్థం చెప్పుకోవడం కుదరదు ఎందుకంటే ఆనందమయ శబ్దము ఆనందమయ అంటే ప్రయత్నంతో పాటుగా అభ్యాస అసలు లేనేలేదు అభ్యాస ఆనంద శబ్దానికి ఉంది తప్ప అన్యోంతట ఆత్మానందమయ అనే ఉంది ఒక్కసారి ఇంకా మళ్ళీ ఎక్కడా ఆనందమయ అనే మాట్లాడలేదు ఆనంద అనే మాట కాబట్టి అభ్యాస ఆనందమయానికి లేదు ఆనందానికే ఉంది ఇదే నేను మీకు చెప్పాను ఎందుకంటే ఎవరు మద్దతు అయిపోయిందని చెప్పేసి జడ్జిమెంట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ముందు మద్దతు అసలు ఆ మద్దతు అయిపోయిన వ్యక్తి వస్తాడు వచ్చి ఏమిటండి ఏమి జడ్జిమెంట్ ఇస్తున్నారని అడుగుతున్నాను ఆ రకంగా అసలు అభ్యాసతోటి ప్రారంభమైంది అసలు మొత్తం అధికరణ ఉంటా ఇప్పుడు ఏమన్నా అంటే అటువంటి అభ్యాస ఆనందమయానికి లేదు న ఆనందమయ్యాసుూయే ప్రాతిపదికార్థమాత్రమే హివ్ర అభ్యస్ ప్రాతిపదికే ఆనంద ప్రాతిపదికాని పదానికి అర్థమేంటే అర్థవత్ అర్థవత్ అధాయ ప్రాతిపదికం అని అనేదం సూత్రం అర్థ అర్థమున్న వర్ణసముదాయం కావాలి తనకు అర్థం సో లల్లల్లా అన్నాడు అనుకోండి వర్ణ సముదాయం అయింది కానీ అర్థం లేదు దాన్ని ప్రాతిపదిక అనరు అర్థవర్తవాళ్ళు అయితే మళ్ళీ ధాతువులకి అర్థం ఉంది భూ సప్తాయా ధాతువుని ప్రాతిపదిక అనకూడదు అధాతులు ప్రత్యయాలకు అర్థం ఉంటుంది కర్మ అణ్ అనే ప్రత్యయం కర్మ అనే సప్తమి రూపంగా లేస్తారు కాబట్టి దానికే అర్థం ఉంటుంది ప్రత్యయం దిశ రూపం అని ఉంటుంది అది ప్రత్యయం ఉన్నట్టు కనపడదు కూడా ఒకప్పుడు వ్యాకరణం జరుపుకున్న వాడికి కనపడుతుంది తప్ప సో ఆ ప్రత్యాయానికి అర్థం ఉంటుంది కాబట్టి ప్రత్యయాన్ని పట్టుకుని ప్రాతిపదికం అనకూడదు అప్రత్యయ సో ధాతువుల్ని ప్రత్యయాల్ని మినహాయించి మిగిలిన అర్థవర్మ సముదాయానికి ప్రాతిపదికము అని ఆనంద ప్రాతిపదిక తర్వాత ప్రాతిపదికార్థము ప్రాతిపదికే కానక్కర్ల తదు అదర్థం కూడా కావచ్చు ఆనంద శబ్దవాచ్యమైన తత్వం ఏది కలదో దాన్ని చెప్పే మరో పదం కూడా అభ్యాసం కింద పరిగణిస్తారు రస అటువంటి పదం రసము అది ప్రాతిపదిక అర్థం ప్రాతిపదిక ఆనందం అర్థం ఏంటో నేను తెలుసు అదే అర్థం రసశబ్దానికి కూడా ఉంది కాబట్టి ఇక్కడ ప్రాతిపదికకి అభ్యాసం ఉన్నది ప్రాతిపదిక అయిన అర్థము రసశబ్దంతో బ్రహ్మ కూడా అభ్యాస కిందకే వస్తుంది సో ఇలాంటి అభ్యాసం ఉన్నాయి కానీ ఆ తో కూడినటువంటి ఆనందమయ అనే ముద్దకి అభ్యాస లేదు ఉదాహరణకి ఇక్కడే ఉన్నటానికి నా గుర్తు రసో వయసేవాధ్వా ఆనందీ భవతి అన్న చోట రసశబ్ద ప్రయోగం ఉంది ఆనందీ అని ఉంది ఆనందమయీ అని లేదు అంటే ఆనందము గలవాడు ఆనందము కాదు తర్వాత కోహ్యే వాణ్య ఆత్మ ప్రాణ్యాత్ విదేశ ఆకాశ ఆనందోదస్యా ఇక్కడ ఆనందము ప్రాతిపదిక ఆకాశము కూడా అదే తత్వాలు జరుగుతుంది కాబట్టి ఆ ప్రాతిపదిక యొక్క అర్థాన్ని ఆకాశ శబ్దం కూడా బోధిస్తుంది ఆనందరూపమైన చిదాకాశము అనర్థం ఆనందరూపమైన చిదాకాశం లేకపోతే అసలు ఊపిరి తీసుకోవడము అవేమీ ఉండవు ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు ఏదో లోకం వ్యవహారం చేస్తున్నారు ఏదో ప్లాటో ఏదో కొంటున్నారు లక్షలు ఖర్చు పెట్టి ఏదో కొంటున్నారు లోక వ్యవహారం చేస్తున్నారు ఈ లోక వ్యవహారం చేయాలంటే ఒక ప్రాణము కలిగిన ఒక ఎంటిటీ ఒకటి ఉండాలి కదా ఈ ఎంటిటీ చేస్తుంది కదా లోక వ్యవహారం మమ అహం అనేటువంటి అభిమానంతో ఆ ప్రాణముఘల ఎంటిటీ లేకపోతే వ్యవహారం లేదు కదా ఏమంటే ఆ ప్రాణముగల ఎంటిటీ ఎక్కడి నుంచి వచ్చింది వ్యవహారాన్ని వచ్చిందా లేకపోతే లోపల ఉండేటువంటి ఆనంద ఆత్మస్వరూపం నుంచి వచ్చిందా మనం చూసుకోద్దా మన దేశం మనం చూసుకొద్దా నేల విడిచి సాముంటుందా ఎక్కడైనా సో మనం ఏమైపోతుందంటే మన జీవితము లోప వ్యవహారాల్లో ఎంత గట్టిగా తగులుకుని ఉంటామంటే ఈ దేశనేదే విస్మరించే స్థితిలో వీడు లోప వ్యవహారాల్లో తగులుకొని ఉంటాడు నో సర్ప్రైజ్ మనం భంగపాటు చెందక తప్పదు భంగపాటు తప్పటి ఇంకేం జరుగుతుంది లోక వ్యవహారాల్లో అది ఆ వ్యవహారం ధర్మం కావచ్చు అధర్మం కావచ్చు రెండు కూడా లోప వ్యవహారమే ధర్మాధర్మ వ్యవహారాలు ఏదైనా కావచ్చు మీరు మీరు న్యాయబద్ధంగా డబ్బులు సంపాదించేసి మేడలు కడుతూ ఉండొచ్చు లేకపోతే లంచాలు పుచ్చుకుని విద్యలు కడుతూ ఉండొచ్చు ఏదైన్ వైట్ ఈజ్ లోప వ్యవహారమే ఏదైన్ వైట్ బంగారు సంఖ్యలో ఏమైనా అవుతుంది నిలప అవుతుంది ఆ లోప వ్యవహారం ఫౌండేషన్ అని అనుకోవడం అది ఎంత పొరపాటు మనం క్యాజిల్స్ ఇన్ ఎయిర్ అని ఒక సాంధిక పడుతుంది సో ప్రసాదాలని గాలిలో కడితే అవి పడిపోతుంది తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ ఉంది బైబిల్లో ఉన్న ఎక్స్ప్రెషన్ అంటే క్యాజిల్స్ ఆన్ శాండ్ అని అంటాడు ఆయన క్రైస్తో సెర్మన్స్ అంటే అర్థం ఆయన సివిల్ ఇంజనీరింగ్ ఏదో చెప్తున్నాను అనుకోకూడదు ఆయన చెప్తున్నది ఏంటంటే మీ యొక్క మునుగడ నేను ఉన్నాను అనే నా మునుగడ చుట్టూ ఉన్నటువంటి లోక వ్యవహారాలకి సంబంధించి అక్కడ ఉండేటువంటి ద్వంద్వాల మీద బేస్ అయి ఉంటే మీరు ఒక లైఫ్ని ఇసక అనేటువంటి దాంట్లో కట్టినట్టు అవసరం లోక వ్యవహారాలు అవసరమైన ఏదో చేస్తాము కానీ నా మనుగడ హృదయంలో ఆత్మరూపంగా ఉన్న ఆ చిదాకాశం ఏదైతే కలదో అది నా మనుగడకు మూలము అది నా బేస్ దట్ ఈస్ మై ఫౌండేషన్ అని ఎవడైతే తెలుసుకుని జీవిస్తారో వాడిప్పుడు వాడి ప్రసాదాన్ని జీవితము ప్రసాదాన్ని హార్డ్ రాక్ మీద పెట్టాడు అది పోదది దేహం పోయినా పోతుంది ఆ ప్రసాదం వాడు అలాగే ఉంటాడు ఆత్మరూపుడే ఉండు కాబట్టి కాబట్టి బైబిల్కి వ్యాఖ్యానం చేయాలంటే మనం చేయాలి వాళ్ళందరూ ఈ మిషన్స్ ఈ ప్యాస్టర్స్ వీళ్ళందరూ అనిల్ కుమార్ వీళ్ళు వాళ్ళే వెళ్ళ ఉన్నారు వీళ్ళందరూ వచ్చి మనం క్లాసులో కూర్చుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది నిజంగా అయితే వాళ్ళకి తెలియదు వాళ్ళకి అసలు అర్థం చెప్పడం తెలియదు బైబిల్కి అఖ్యానం చేట ప్రభావాలకు ఇష్టమంగా సార్ దాని మీద శర్మ నాన్నీ బాగుంటుంది కాబట్టి బైబిల్కి శివానంద మహారాజ్ విష్ణుదేవాన్ అనేది వీళ్ళందరూ కూడా పూజ స్వామి దయానంద సరస్వతి గారు మన గురుదేవులు వీరందరూ కూడా బైబిల్కి చక్కటి వ్యాఖ్యానాలు చేశారు బైబిల్కి అసలు వ్యాఖ్యానం అంటే మీరు అవే తెలుసు వాళ్ళకి తెలియదు వాళ్ళకి మూర్ఖత్వం తప్ప ఏం తెలియదు ఎనీవే కాబట్టి యదేష ఆకాశ అన్నది కూడా పర్యాయపదం అది ప్రాతిపదికార్థంలోకి వస్తుంది ఆనంద అన్నది ప్రాతిపదిక అభ్యాసం ఉండనే శైషానందస్య మీంస భవతి అన్న చోట శైషానందమయస్య మీమాహింస కాదు శైషానందస్యమీమాంస కాబట్టి అలాగా లూజ్గా ఉండకూడదు థింకింగ్ ఆనందాన్న ఆనందమయాన్న ఒకటే అని అలాగ ఉండకూడదు ఆనందాన్న ఆనందమయా ఒకటి కాదు హిరణ్యము అన్నా హిరణ్మయము అన్నా ఒకటి కాదు హిరణ్యము అంటే బంగారం పెద్ద బంగారం హిరణ్మయము అంటే బంగారంతో చేసిన నగ చాలా వికారం అని నగ ఇవాళ వస్తుంది రేపు పోతుంది బంగారం ఎక్కడికి పోదు ఆనందం బ్రహ్మణో విద్వాన్ నది భేతి కుతశ్చనేతి అంతవరకు ఆ తైత్రీయ బ్రహ్మానందవల్లిలో ఉన్న అభ్యాసం ఆనందం బ్రహ్మణో విద్వాన్ అది కూడా నేను చెప్పాను తర్వాత దాని పక్కనే భృగువల్లని వస్తుంది అక్కడ కూడా ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని తప్ప ఆనందమయో బ్రహ్మేటి వ్యజానాత్ లేదు ఆనందాధ్యేల్ విమాని భూతాన్ని జాయింతే ఇక్కడ స్వరందప్పు చెప్తారు అందరము ఈ ఆనంద శబ్దము ఆ నమ్ రెండు కూడా అనుదాత్తం ఉంటుంది ఆనందో అని అలాగ రెండో అనుదాం వరస వరస అనుదాత్తాలు మొదటి వాక్యాలు మూడో వాక్యము ఆన ఆనందో బృహ దివ్య జానాథ ఆనంద ఆనందే నాతాని జీవంతి అని మళ్ళీ కూడా ఆ నమ్ రెండు అనుదాత్తాలు పక్క పక్కన ఆ మధ్యవాక్యం కూడా అదే వరుసలో కొట్టిపరుస్తారు జనం అంటే స్వరం మీద కొంచెం శ్రద్ధ ఉన్న వాళ్ళు మాట నేను స్వరం లేదు లేదు దంపుల పాట కింద పాడేవాడిగా అన్ని స్వరాలు ఒక్కటే అలా కాకుండా స్వరం మాకు మేము స్వరయుక్తంగా చెప్తామనుకున్న వాళ్ళు కూడా స్వరం గురించి కొద్దిగా తెలిసిన వాళ్ళు కొప్పలో కాలేసే అవకాశం ఉంది ఇక్కడ వేస్తూ ఉంటారు ఆ మధ్యవాక్యం ఆనంద అలాగా ఆ నన్ను పక్క పక్కన అనుదాతాలు కావు ఆ అనుదాత్తం దా అనుదాత్తం తప్పు చెప్తే మాకు దిద్దారు విశుభ్రత గణబాటి అయ్యారు అందు గురించి అది దిగుతుంది ఎప్పుడో చిన్నప్పుడు తప్పు చెప్తే సో స్వరం తప్పు చెప్తే ఏదో మహాపరాధం చేసినట్టుగా ట్రీట్ చేసేవాళ్ళు చిన్నప్పుడు ఒకసారి నేను స్వరం తప్పు చెప్పాను జనరల్గా చెప్పేవాళ్ళం కాదు ఇప్పుడైనా తప్పు చెప్పే ఏవితాయి లేదా అలా చెప్తున్నా ఏమిటో అని అలా ముఖ్యమైనది వేలేసేస్తుంది నువ్వు చాలా బుద్ధిమంతులు నీకు ఏమైపోయిందో నీకు ఏం రోగం వచ్చింది అన్నట్టుగా అలాగే కంగారు పెట్టేసేవాళ్ళు స్వరం తప్పు చెప్పడానికి ఏం లేదు తప్పు దాంతో అసలు వాళ్ళ సన్నిధిలో స్వరం తప్పు చెప్పే ప్రసక్తే ఉంది కదా లేని ఆనందో బ్రహ్మేత వ్యజానా అక్కడ కూడా ఆనందశానికే అభ్యాసీ ఆనందమయశబ్దస్ బ్రహ్మవిషయ నిశ్చితం భేత్ తర ఆనందమాత్రు ఆనందమయాభ్యాస కల్ప్యేత అయితే దీన్ని ఇంకో రకంగా మనం చూడవచ్చు ఎలాగంటే అసలు మీరు ఆనందమయ అని ప్రతిపాదింపబడిన తత్వమేదికలతో అంటే విజ్ఞానమయానికి అనంతరము ఆనందమయము మోద ప్రమోద ప్రియ ఇటువంటివి అవయవములుగా కలిగినది అది బ్రహ్మ అని మీరు ముందు నిశ్చయం చేసేస్తే ఒకసారి ఆ రకమైన నిశ్చయానికి వెళ్ళిపోతే ఆ తర్వాత ఎక్కడెక్కడ ఆనంద వచ్చిన ఇది ఆనందస్య ఆనందమయే లక్షణ అని చెప్పుకోవచ్చు ఎలా అయితే గంగాయాం ఘోషహాన్ ఉన్నప్పుడు గంగలో గొల్లపల్లె అన్నప్పుడు గంగా అంటే ప్రవాహానికి అర్థం గంగా అంటే ప్రవాహానికి అర్థం సో గంగా అంటే అలా డ్రెస్ వేసేసుకుని ఒక ఆవిడ ఉంటుందని కాదు అలా అలాగే మొదలు అది ఎక్కడికి తెవద్దరు సో గంగా అంటే ప్రవాహము అర్థం సో ఆ ప్రవాహంలో గొల్లపల్లె ప్రవాహంలో గొల్లపల్ల ఎలా ఉంటుంది ఉండదు మీరు ఏదైనా కష్టపడి నిలబెట్టినా కొట్టుకుపోతుంది అక్కడ నిలబడదు కాబట్టి గంగా తీరే లక్షణ కాబట్టి గంగాయాము ఘోష అన్నదానికి అర్థం గంగా తీరము నందు అర్థం చెప్పుకోవాలి ఎందుకంటే ఆ వాక్యం మంచి వాక్యం దాంట్లో తప్పేం లేదు మనం మీరు మళ్ళీ చూడండి ముఖ్య అర్థం కుదరకపోతే దాని సమీపంలో ఉన్న అర్థం చెప్పుకొని గంగా అనే ముఖ్యార్థం కుదరట్లేదు కనుక సమీపార్థం ఏమిటి గంగా తీరము సమీపం గంగా ప్రవాహానికి పక్కనే ఉండి తీరము కాబట్టి ఆ అర్థం లక్షణ గంగా శబ్దం చేత గంగా తీరము లక్ష్య లక్షితము సూచన చేయబడుతుంది అని చెప్పి అలాగే ఇక్కడ కూడా ఆనందమయమే బ్రహ్మ అని ఒక ఫిక్సేషన్కి వచ్చేస్తే ఆ తర్వాత ఎక్కడెక్కడ ఆనంద శుద్ధ ప్రయోగం ఉన్నా ఆనందం అంటే తీసుకోండి గంగ అంటే గంగా తీరములు తీసుకున్నట్టు కానీ ఆనందం అంటే ఆనందమేమని తీసుకోండి ఏడు పెద్ద గడబడ చేస్తారు అని అలాగే దాన్ని సర్దుబాటు చేయొచ్చు ఎట్ కైండ్ ఆఫ్ ఎలవెన్సెస్ సార్ దే అదే అంటున్నారా అలా మనం చేసుకోవచ్చు కానీ అసలు ఆనందమయం బ్రహ్మను నిశ్చితం కావాలి మొత్తం అదే ఆనందమయం బ్రహ్మాన్ని నిశ్చితమైతే ఈ రకంగా దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు మనం నతూ ఆనందమయస్య బ్రహ్మత్వమస్తి ఆనందమయానికి బ్రహ్మే కాదు అది దానికి బ్రహ్మత్వం లేదు దానికి బ్రహ్మత్వం ఉంటే ఎక్కడెక్కడ ఆనంద శబ్దం ఉన్నా ఇదిగో ఇది ఆనందమయమునకు లక్షణ అభ్యాస అని మీరు అలా చెప్పచ్చు ఆనందమయమునందు బ్రహ్మత్వం లేదు అసలు అది వికారమే తప్ప అది తత్వం కాదు ఒరిజినల్ కాదు అది ఒరిజినల్ బంగారం కావాలి కానీ ఏదో కొంత కల్తీ చేసిన సమాచారం ఉంది ఇప్పుడు ఆభరణాల బంగారం అంటారు ఆభరణాల బంగారం అంటే అది ఇంప్యూర్ ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇంప్యూరిటీ బంగారం అంటే అది ఆల్రెడీ అది మయట్లో పడిపోయింది హిరణ్మయం అయిపోయింది మాకు అలాగే హిరణ్మయం పనికిరాదు శుద్ధ హిరణ్యం కావాలి హిరణ్యమే కావాలి హిరణ్మయం వద్దు అని అనుకున్నట్లయితే ఈ ఆనందమయం పనికిరాదు కాబట్టి ఆనందమయం సగుణం అయిపోయింది ఎందుకు సగుణమైంది ప్రియ శిరస్వాదిేతువోచవాలు చెప్పుకుంటూ ప్రియమైన ప్రియము శిరస్సు అని అవయవ కల్పన ఏదైతే ఉండదో ఆ కారణంగా దానికి బ్రహ్మత్వం లేదు అది బ్రహ్మ వికారమే కాదు బ్రహ్మ కాదు అని నిశ్చయం అయిపోయాడు అది బ్రహ్మ కాదని నిశ్చయమైన తర్వాత ఆనంద శబ్దాన్ని ఆనందమయమయానికి లక్షణ చేసి ఆ లక్షణ చేత అభ్యాసం సాధించి అదంతా అనవసరం కాబట్టి ఆనందము ఉంటే ఆనందమే ఆనంద ఇక్కడ చేత ఆనందమయము చెప్పబడదు ఆనందము చేత పుచ్చ బ్రహ్మయే చెప్పబడుతుంది అదియే యథార్థమైన బ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట తర్వాత శృతి కూడా మరొక ఇక్కడ ఒక్కచోటే సమూహ ఆనందమయ్యే శబ్దం ఓసారి వచ్చింది ఆ మయక్ ప్రవాహంలో పడి అన్నమయ మనోమయాలలో వచ్చి వచ్చి వచ్చి మాట వచ్చింది ఇక్కడ మాత్రమే ఇంకెక్కడా కూడా ఆనందమయంగా బ్రహ్మని ప్రతిపాదన ఎక్కడ చూసినా ఆనందంగా బ్రహ్మని చెప్పారు తప్పిస్తే తస్మాత్ శృత్యంతరే విజ్ఞానమానందం బ్రహ్మా నందాదిక బ్రహ్మణి ప్రయోగదర్శనాదేష ఆకాశ ఆనందో సత్ ఇదిబ్రహ్మ విషయ ప్రయోగ నమయాభ్యాసంతవ ఇతర ఉపనిషత్తులలో కూడా బృహదారం యొక్క ఉపనిషత్తులో విజ్ఞానమానందం బ్రహ్మానందం అక్కడ విజ్ఞానం అంటే ఒక ఘట జ్ఞానము పటజ్ఞానము అలాంటిది కాదు ఈ ఘట జ్ఞానము పటజ్ఞానములు ఇవన్నీ దేని నుంచి పుడుతున్నాయో ఏ ఎరుక శుద్ధ చిట్ అంటే ఏ రకమైన రూపము లేని చిట్ ఘట జ్ఞానం అంటే అప్పుడే ఆ చిత్తికి జ్ఞానానికి ఘటాకారం వచ్చేసింది అటువంటి ఒక విశిష్టమైన ఆకారము ఇంకా ఆ కారణానికి ఒక పరిచ్ఛేదాన్ని కల్పిస్తుంది అటువంటి పరిచేదము లేని శుద్ధమైన చిట్ నిర్విశేష చిట్ దాన్ని విజ్ఞానము అని అంటారు ఆ ఎరుక ఆ ఎరుకయే ఆనందము ఆనందము అంటే పూర్ణము అనంటారు ఆనందము అంటే సెల్ఫ్ కాన్షియస్ జాయ్ కాదు నేను చాలా ఆనందంగా అలాంటిది కాదు ఆ పూర్ణత్వము దాంట్లో ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నానని వీడి పైకన్నా లోపల దుఃఖంగా ఉంటాడు అపూర్ణత్వం ఉండదు హలో సార్ హౌ డూ యూ డూంటే ఎస్ ఎస్ ఐఎమ్ డూయింగ్ ఫైన్ అంటాడు కానీ హీ నోస్ దట్ హీస్ నాట్ డూయింగ్ ఫైన్ పైకి ఆయనతోటి నేను నాకు నాకు సమస్య ఉందని ఆయనతో చెప్పి మనకేం వచ్చింది అది మన మనం మనకున్న ఇబ్బందులు ఊళ్ళో వాళ్ళకి చెప్పినట్టు అవుతుంది తప్ప ప్రయోజనం లేదు అని చెప్పిన ఐ డూ ఫైన్ అంటాడు అదే అలా కాకుండా వీడు బాగపడదో లేకపోతే వీడికి కావాల్సిన వాడు ఎవడో వీరికి హెల్ప్ చేసే అవకాశం ఉన్నవాడు హౌడు యూ డు అని అడిగాడు అనుకోండి అప్పుడే చెప్తాడు సరే ఒక్కసారి ఆగం నేను కొంచెం ఇబ్బందులో ఉన్నానని చెప్తాడు కాబట్టి మనిషి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎలా ఉంటాడు చూడటానికి మహానందంగా ఉంటాడు లోపల ఎలా ఉంటాడు బితికి బితికి ఉంటాడు క్రికెట్ టీం కొనుక్కుని వెళ్ళి అక్కడ కూర్చుని ఎలా దుఃఖపడతావు వాడు ఫోర్ కొడితే వీడు సంతోషిస్తాడు వాడు అవుట్ అయితే ఏడు మొహన్ దగ్గర వీడి బతుకు ఏమైపోయిందో చూడండి వీడు కోటీశ్వరుడు కోట్లు పది కోట్లుంటే కోట్లు ఏం చేయాలో అర్థం కాక రెండు కోట్లు పెట్టి టీం కొన్నాడు టీం కొని వీడు ఎంజాయ్ చేసేవి లేదు ఏదో ఏమీ లేదు మనం ఎంజాయ్ చేస్తామండి మనం వాడు ఫోర్ కొట్ల ఎంజాయ్ చేస్తాం వీడు అవుట్ అయ్యేప్పుడు ఎంజాయ్ చేస్తాం సరే అది ఈ టీం కొనుక్కున్నవాడు ఉన్నాడు చూసారా వాడు అవుట్ అయినప్పుడు నేను వాడు ముఖంలోకి చూసాను బొట్టు ఒడి పెట్టుకున్నాడు బొట్టు పెట్టుకున్నాడు దేవుడికి పూజ చేసుకు వచ్చాడు అనమాట అవుట్ కాకుండా ఉండడం కోసం బొట్టు పెట్టుకుని పూర్చున్నాడు వాడు అవుట్ అయ్యాడు వీడు ముఖంలో రక్తపు చుక్కలేదు పదో పుష్టిగా ఉన్నాడు కానీ ముఖంలో రక్తపు చుక్కలేదు ఈ టీం కొనుక్కున్నవాడు ఇంకొకడు ఉన్నాడు టీం కొనుక్కున్నవాడు వాడు సాహాహ అనుకున్నాడు ఈ కెమెరామ్యాన్ వీళ్ళిద్దరిని చూపించి ఆ కెమెరామ్యాన్ హి ప్రూఫ్ టు ది ఎ వైస్ పర్సన్ ఎందుకంటే వాడు పసిగట్టాడు వీళ్ళిద్దరి బతుకులు వాడు పట్టేసాడు ఇంకా చూడు అక్కడ బంతికి వచ్చిన రిజల్ట్ వీడు ఎలా ఉన్నాడో చూడు వాడు ఎలా ఉన్నాడో చూడు అని ఆ కాంట్రాక్స్ట్ వాడు గుర్తించి మనకి చూపించాడు ఇదే ఆనందం అంటే అది ఆనందం కాదు ఆనందమయం వికారం ఆనందం వల్ల సెల్ఫ్ కాన్షియస్గా ఉండదు పూర్ణంగా నిశ్చ ఆయన నిశ్చింతగా ఉన్నాడంటే ఏం చేస్తున్నాం డ్యాన్స్ చూస్తున్నాడు అర్థం కాదు శాంతంగా ప్రసన్నంగా ఉంటాడు ఈ శాంతంగా ప్రసన్నంగా ఉండడం అన్నది అది అది ఆనందం విజ్ఞానం అది బ్రహ్మ అది దేవుడు విజ్ఞానమానందం బ్రహ్మ బ్రహ్మ ఉంటాడు అలా డ్రెస్ అయి ఉంటాడని పెట్టు చాలా సమస్యలు ఇది బ్రహ్మ ఇం చేతనే దీనికి ఉపనిషత్తు ఉంటుంది ఉపనిషత్తు అంటే ఇదే ఎక్కడో ఉంటాడు దేవుడు డ్రెస్ అప్ ఉంటాడు చెప్తా ఉపనిషత్వం అవుతుంది ఎందుకంటే ఉపా కదా ఉపా ఉపా అంటే అలా చెప్తేనో ఉపనిషత్వం అంతేగాని మీరేమో దేవుడు ఉంటాడు కైలాసంలో ఉంటాడు లేకపోతే వైకుంఠంలో ఉంటాడు ఆయనకో భాగ్యం ఉంటుంది అని ఇలాగా ఆ భార్యను ఆయన కలిసి విహారం చేస్తూ ఉంటారు ఆ విహారం చేసుకుంటే ఆవిడకి ఏదో డౌట్ వస్తుంది ఏదో అడుగుతుంది లేకపోతే కోపం వచ్చింది కోపం వస్తే కిందకు వచ్చేసింది ఆయన మళ్ళీ ఎందుకు వచ్చేలా ఈయన పైకి వెళ్ళాడు ఇలా చెప్పి దీనికి దీనికి పేరు ఏమిటంటే అఖండ లక్ష్మి ఉపనిషత్తు అని పేరు దీనికి అదొక దీనికి ఉపనిషత్ ఏ ఉపనిషత్ అది ఉపనిషత్తులా అయిందండి కొద్దివేళ తస్సది ఏం చేశారంటే ఈ రకంగా ప్రతిదీ ఉపనిషత్తుని పెట్టేసి ఇప్పుడు నూట ఎనిమిది ఉపనిషత్తులను కూడా పుస్తకం వేస్తారు ఇంక నూట ఎనిమిది ఉపనిషత్తులు చదివితే ఇంక నీ బతుకు ఇంక ఉపనిషత్ ఏం వస్తుంది ఇంకొప పురాణం ఉపనిషత్తు విదిలింది దాంట్లో నూట ఎనిమిది ఉప ఒక ఉపనిషత్తులు ఉన్నాయి వేరు నూట పదహారు దక్షిణ గొడవలో అవి ఉన్నాయి కానీ వేల పదహారు ఉపనిషత్తులు ఉండవు ఇంకొక ఆయన ప్రాజెక్ట్ వెయ్యి నూట పదహారు ఉపనిషత్తుల్ని మా ఆశ్రమంలో మేము పెట్టాలనుకుంటున్నాము ఎందుకండి ఇది ఏం ప్రాజెక్ట్ ఉందండి అల్లో ఉపనిషత్తున ఉపనిషత్తుంది ఏం చేస్తారు ఇప్పుడు కాబట్టి చాలా వాతావరణం కలుషితం అవడం ఉపనిషత్తు అంటే బ్రహ్మను ఆత్మరూపంగా చెప్పి లేదు అదే ఉపనిషత్తు విజ్ఞానమానందం బ్రహ్మ ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఆ ఉపనిషత్తు అనే ప్రధానికి ఉండేటువంటి మర్యాదను కూడా చెడగొట్టేసి ఎలాగంటే గాంధీ మహాత్ములు కాంగ్రెస్ అన్నారు ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ డి కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ ఈఎల్ కాంగ్రెస్ ఎం ఇన్ని కాంగ్రెస్లు వచ్చేప్పటికీ ఆ ఒరిజినల్ గా కాంగ్రెస్ అనే మాటకుండేటువంటి శోభ కూడా తగ్గింది ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ అవతలికి పోయాయి ఏదో ఒక కాంగ్రెస్ మిగిలింది గాడ్ బ్లెస్ ఆ రకంగా ఉపనిషత్తు అంటే తయోపనిషత్తు కఠోపనిషత్తు తేలోపనిషత్తు ఈ మధ్యన ఏం చేశారంటే ఉపనిషత్ పీఠము అని పెట్టిన అంటే లోకువ ఉపనిషత్తు అంటే లోకువ ఉపనిషత్ పీఠము అని పెట్టి ఇది ఇందాకనే ఏం చెప్పాను చూడండి సుపురాణ కాలక్షేపం అది కాలక్షేపం చేస్తాం కామ్యకర్మలు పూజలు ఇవి చేసుకుంటాం పాట కాలక్షేపం చేయడం అది ఆశ్రమంలో చేసి పనేటువంటిది పేరేమిటి ఆ ఆశ్రమం పేరేవిటి ఉపనిషత్ పీఠము అని ఇలా ఇలా తయారైంది ఈ ద్వైతవాదులు ఆ ఉపనిషత్తుల యొక్క మహిమని తగ్గించేశారు తగ్గించేయడం అంటే ఏం లేదు తగ్గించలేదు కొంత కలుషితం చేసిన మాట వాతావరణం కలుషితం ఉపనిషత్ పీఠము అని పేరు పెడితే రోడ్డు మీద పోయేవాడు ఏమనుకుంటాడు ఓహో ఐదు ఉపనిషత్తులు చెప్తారు ఇక్కడనే వస్తాడు కథలు చెప్పి పంపిస్తారు ద్వైతం నూరి పోస్తారు నూరుకు వస్తే ఓహో ఇదా ఉపనిషత్ అంటే అనుకుంటుంది కాబట్టి ఇది చిన్న డైవర్షన్ పెద్ద డైవర్షన్ ఏం కాదు అంటే నాకు ఆ విజ్ఞానం ఆనందం బ్రహ్మ అనేప్పటికీ ఆ వాక్యాన్ని చూసేప్పటికీ ఆశ్చర్యం నేను అలా చెప్పాను ఎందుకంటే ఆ వాక్యం మీరు ఈ వాక్యాలని అసలు సాధకుడికి ఒక లక్షణం ఉంటుంది ఎందుకంటే ఆ లక్షణం ఇమేజ్మెంట్ ఎమేజ్మెంట్ ఉండాలి సాహసుల్లో అన్ని వాక్యాలు విజ్ఞానమానందం బ్రహ్మాయల్గా అల్లి రొటీన్గా బాబులుగా రోజు వల్లిజీ వాక్యాలు అయినట్టుగా అయ్యేనంటే అయిపోయిందంటే ఇంకా వాడికి దాంట్లో ఉన్న సారం ఏం సో తల్లికి పిల్లవాడిని చూసినప్పుడు ఆ నిన్న చూసిన పిల్లాడే మొన్న చూసిన పిల్లాడే వీణే వీడే కదా అని అనుకుంటున్నాండి సూర్యుడు ఉదయించుకుంటే రోజు చూసే సూర్యుడు అనుకున్నారంటే ఇంక వాడే సాహసుడండి ఎమేజ్మెంట్ Wander at the glory of the rising sun. That is the bhakti-nuya-kalakshana. In other words, Vijnanam, Anandam, Brahmam, what is the word? There is a shuddha dmiti, a shuddha chaitanya, there is a poor nanga, there is nothing else. That is a god, that is a Brahmam, that is an Upanishad. Vijnanam, Anandam, Brahmam. That is, Anandavane Pratipadikati, Brahmam is a prayoga. ఇదే బ్రహ్మ ఆనందమే బ్రహ్మ అని ప్రాతిపదిక అర్థానికే బ్రహ్మ ఎందుకు ప్రయోగం మనకు కనపడుతోంది కాబట్టి దానికి అనుకూలంగా ఇక్కడ కూడా ఏదేష ఆకాశ ఆనందో అనే వాక్యం మీరు ఉదాహరణకి ఈ ఆనందమనే ఆకాశము నేర్పుంటే ఆకాశము జ్ఞాన సూచిస్తుంది విజ్ఞానాన్ని సూచిస్తుంది ఆనందము ఇప్పుడు ఈ ఆనందంతో మీరు ఏమర్థం చెప్తారు ఆనందం అయమని చెప్పక్కల్లా ఏదైతే విజ్ఞానం ఆనందం బ్రహ్మాని ఇతర ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడిందో అదే బ్రహ్మ ఇక్కడ ఆనంద శబ్దం చేతను ప్రతిపాదింపబడుతోంది మనం స్పష్టంగా చూసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఆనందశ ప్రయోగం ఎక్కడన్నా కనపడితే ఇది బృహదారణ్యకా ఉపనిషత్తులలో ఏ బ్రహ్మను విజ్ఞానమానందం బ్రహ్మాన్ని ప్రాతిపదిక అర్థంగా చెప్పారో దానికి ఇది దానికి అనువాద రూపంగా అనువాదము అంటే చెప్పిందాన్ని మళ్ళీ చెప్పడం ఈ ఉపనిషత్తులు దానికి పేరల్గా వాక్యం తప్ప అంతేగాని ఆనందమయం అని దానికి ఇది అభ్యాస అని అనుకోవచ్చు నటు ఆనందమయాభ్యాసస్ అభ్యాస ఇది అవగంతవ్యం ఇక చిన్న చిన్న లూజెండ్స్ ఉంటాయి సిద్ధాంతమైతే వచ్చేసింది పుచ్చబ్రహ్మవాదము లూజెండ్స్ కొన్ని ఆయన సెటిల్ చేస్తారు ఎస్ అయడంత ఆనందశ్యాసమానందమయమాత్మానముపస్రామతి నస్ బ్రహ్మ విషయమీ నేను ఇందాక ఓ మాట అన్నాను దాన్ని కొద్దిగా కరెక్ట్ చేసుకుంటున్నాను మొత్తం ఉపనిషత్తులో ఆనందమయ శబ్ద ప్రయోగం ఒక్కసారే ఉంది అన్నాను విజ్ఞానమయ ఆత్మ చెప్పి దానికి అన్యోంతర ఆత్మా ఆనందమయ అని ఒక్కచోటే ఉంది అన్నాను ఒక్కచోటే కాదు ఇంకో చోట కూడా ఉండే ఇంకొక్కసారి ఉండే ఏమైనా అక్కడ ఏతం ఏతమన్నమయమాత్మానముప సంక్రాంతి ఏతం ప్రాణమయమాత్మానముప సంక్రాంతతి ఏతం మనోమయమాత్మానముప సంక్రాంతతి ఏతం విజ్ఞానమయమాత్మానముప సంక్రాంతతి ఏతమానందమయమాత్మానముప సంక్రాంతతి అని ఇదిగో ఆనందమయానికి అభ్యాస ఆనందం ఆనందమయానికి అభ్యాస కాదన్నావు కదా ఓకే కొన్ని ఆనందం కాకపోయినా ఆనందమయానికే ఉందిగా అభ్యాస అని నువ్వు అనొచ్చు సో దానికి ఏమంటున్నారంటే చూడవయా అది ఆనందమయం బ్రహ్మని చెప్పి ఆ ఆనందమయానికి ఇది అభ్యాస అని చెప్పడం సరికాదు ఎందుకంటే ఫర్ టూ రీజన్స్ అక్కడ ఆనందమయం బ్రహ్మ కానే కాదు ఎందుకంటే అక్కడ వికారార్థం తప్ప అవయవాది ప్రయోగమోది ఉంటే వికారమే తప్ప బ్రహ్మ కాదు తర్వాత ఇక్కడ ఏదైతే మా అంటే బాధతే అని అర్థం అంటే తిరస్కరి నిరసించుట తిరస్కరించుటా అని అంట ఇప్పుడు అరుంధతి న్యాయంలో చూడు ఆ చంద్రుణ్ణి చూడు అంటే వీళ్ళు చూశాను అంటాడు సరే చంద్రుణ్ణి తిరస్కరించాలి చంద్రుణ్ణి చూస్తూనే ఉండిపోతే ఇంకో వాడు అరుంధతిని ఎప్పుడు చూస్తాడు చంద్రుణ్ణి చూసావా అని చూశాను సరే ఆ పక్కన ఇంకో చుక్కలాగుందా చూసావా అది చూశాను ఇక్కడి చంద్రుడు ఏమైంది వెనక విదిలిపెట్టేసి ఆ చుక్క పక్కన ఇలాగ ట్రఫీజియంలో ఉంది నాలుగు నక్షత్రాలు చోకలాగా మూడు నక్షత్రాలు ఉన్నాయి కనపడిందా కనపడింది అప్పుడు ఈ చుక్క ఏమైంది వేడు చుక్క పోయింది ఈ ఏడు సప్తరుషుల మండలం ఉంది కదా దీంట్లో ఆ ఒక్క ఉంది అది మధ్యలో ఉందా చూడు అంటే మిగిలిన ఆరు ఏమయ్యాయి పోయింది ఆ చుక్క చిన్న మినుతురు ఒకటి ఉంది అది చూడు అంటే ఈ ఒక్క ఏమైంది పోయింది అది అరుంధతి అలాగా అదేవిధంగా ఈ అన్నమయం నందు ఆత్మ భావన ఉంది కదా ఉంది దాన్ని విడిచిపెట్టే ఉపసంక్రాంతి తిరస్కరించే ప్రాణమయంలో తిరస్కరించు మనోమయం తిరస్కరించు విజ్ఞానమయం తిరస్కరించు ఆనందమయం తిరస్కరించు ఇంకా ఆనందమయం బ్రహ్మేమిటి ఆనందమయం తిరస్కరించబడుతుంటే అది బ్రహ్మలో అవుతుంది తిరస్కరించబడేది బ్రహ్మలా అవుతుంది కాబట్టి ఉపసంక్రమిత్యములు అనగా వివేకంచేత ఇది ఆత్మ కాదు అని తిరస్కరించదగినవి అలా తిరస్కరించదగినవి బ్రహ్మలవు అబ్రహ్మలు అవుతాయి ఏదో తాత్కాలికంగా ఒక గుణాన్ని బట్టి బ్రహ్మని అది బ్రహ్మ కాదు అని నిర్ధారించటం కోసమే దాన్ని స్వీకరిస్తాం అన్నమయాన్ని దేనికోసం స్వీకరించాము తిరస్కరించడం కోసమే స్వీకరిస్తాం ఒక ఉపాయంగా స్వీకరిస్తాం ఉపాయము అంటే దేన్ని స్వీకరించి విడిచిపెట్టేస్తారు దాన్ని ఉపాయము ఉంటారు ఉపాదాయా హేయా ఉపాయా పరికీర్తితాహ ఉపాదాయ అన్నమయ కోశాన్ని తీసుకో తీసుకుని దానికి లోపల ప్రాణమయం ఉన్నతి ఈ అన్నమయాన్ని విడిచిపెట్టాయి అన్నమయము ఉపసంక్రాంతి ఇప్పుడు అన్నమయం ఏమైంది ప్రాణమయంలోకి వెళ్ళే ఉపాయమైంది ఎలాగా ఉపాదాయ అంటే స్వీకరించి హేయ విడిచిపెట్టడం పడవెక్కి దిగేస్తాం పడవెక్కి దిగేస్తాం పడవెక్కి ఆ పడవలోనే ఉండిపోము బస్సు ఎక్కి దిగేస్తాం రైల్ ఎక్కి దిగేస్తాం వాటికి సో ఆ రకంగా చేయదగిన వాటిల్లో ఆ ప్రవాహం అన్నమయ మనోమయ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ప్రవాహంలో అనన్నమయాన్ని కూడా పడేసి ఉపసంక్రమణం చేసేస్తోంది శ్రీ దాన్ని బట్టి ఏం తెలిసింది ఆనందమయమో వికారమే కాదు బ్రహ్మకాదు వికారాత్ వికారాత్మనామేవా అన్నమయాదీనా అనాత్మనా ఉపసంక్రమితవ్యానా ప్రవాహే పఠితవాత్ ఇవన్నీ వికారూపములండి అన్ని వికారాలు వికారం అంటే దాన్ని ఎందుకు ఆరోపితులు ఇప్పుడు నెక్లెస్ అంటాడు నెక్లెస్ని పట్టుకుని అది తత్వం అనుకోవడం అది వికారం ఆ తత్వం మీద ఆరోపించినటువంటి ఒక డిజైన్ కాబట్టి అలాగే అన్నమయము అది అనాత్మ ఉపాయంగా స్వీకరించాడు కాబట్టి ఉపాయంగా స్వీకరించిన దాన్ని ఉపసంక్రమణం చేయాలి స్టక్ అయిపోకూడదు అన్నమయాన్ని ఉపాయంగా శరీర మాధ్యం కలు ధర్మ సాధనం శరీరం ఉంటే కదా ధర్మం చేసి ఇది అన్నాడు మహాకవి కాళిదాసం కాబట్టి శరీరాన్ని ఉపాయంగా స్వీకరించు స్వీకరించి ఇంకా శరీరాన్ని చూసుకుంటూ దాన్ని సోఖమే చూసుకుంటూ కూర్చుంటే ఇంకా అది వాడు ధర్మం ఏం చేస్తాడు వాడు కాబట్టి శరీర భావాన్ని నిలిపిటేయాలి అనాత్మ కలగాలి అలాగే ప్రాణం అలాగే మనస్సు ప్రాణం అంటే కర్తృత్వం మనస్సు అంటే సుఖ దుఃఖాలు సో విజ్ఞానం అంటే కూడా కర్తృత్వమే ప్రాణం అంటే చలనం విజ్ఞానం అంటే కర్తృత్వం ఆనందమయ అంటే భోక్తృత్వం భోక్త భోక్తృత్వం తత్వం ఎలా అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా నిషేధించదగిన అనాత్మలేనని ఆ ప్రవాహాన్ని బట్టి తెలుసుకోండి కాబట్టి ఇది ఎలా వస్తుందంటే వాడికి దొరికిన ఒక్క ఆనందమయం ముందుకు తీసుకురావడం కంటే తీసుకురాకపోవడమే నయం ఎందుకంటే ఆనందమయం అనేది అభ్యాసం ఉండాలని ముందు పెట్టబోతే ఇది మరీ అధ్వాన్నంగా అది అభ్యాసం మాట అలా ఉన్నా అది ఉపసంక్రమణం చేయదగిన కోశమది తిరస్కరించదగిన కాబట్టి బ్రహ్మ ఎన్నటికీ కాదు నను ఆనందమయ స ఉపసంక్రమితవ్య అబ్రహ్మత్వే సతి నైవ బ్రహ్మ ప్రాప్తి ఫలం నిర్దిష్టం భవేమంటే ఆనందమయం కూడా అబ్రహ్మయే ఉపసంక్రమితవ్యమే అంటే బాధ్యము బాధింపదగినది నిషేధించదగినది దాన్ని అలా పరిగణనలోకి తీసుకుని ఇది బ్రహ్మ కాదు అని తిరస్కరించదగినది ఇంకా ఆనందమయాన్ని కూడా ను తిరస్కరించి పారేస్తే ఇక ఈ సాధకునికి వీడు పొందే మహాఫలం ఒకటి ఉంది కదా అలాంటి మహాఫలం ఏం లేకుండా అయిపోతుంది అనే ఒక ఆశంక ఎందుకంటే అక్కడ ఆనందమీమాంసలో ఏం చెప్పారంటే బ్రహ్మణ ఆనంద స ఏకో సోతేశతం ప్రజాపతేరానంద స ఏకో బ్రహ్మణ అని చెప్పి సయశ్చాయం పురుషే యశ్చా వాదిత్యే స ఏక స ఏతం అన్నమయమాత్మానముపసంక్రామతి సో ఈ ఈ ఉపాసకుడు ఈ జ్ఞాని అన్నమయాత్మను ఉపసంక్రమణం చేసేస్తాడు దాన్ని తిరస్కరించేస్తాడు ఓకే తిరస్కరించి పైమిట్టు ఎక్కిశాడు ఇంకేమిటి పైమిట్టు స ఏతం ప్రాణమయ ఆత్మానం ఉపసంక్రామతి ప్రాణమయం పైమిట్టు దాన్ని ఉపసంక్రమణం చేశాడు మళ్ళీ భయపెట్టెక్కాడు మనోమయం అది ఉపసంక్రమణం చేశాడు విజ్ఞానమయం దాన్ని ఉపసంక్రమణం చేశాడు చాలా బాగుంది ఆనందమయం దాన్ని ఉపసంక్రమణం చేస్తే ఇంకేం లేదు అక్కడ అనువాసం పూర్తయిపోయింది సచేతమానందమయం ఆత్మానం ఉపసంక్రామతి సదప్యేష శ్లోకో భవతి వాచో నివర్తంతే అని కొంచెం ముందుకు వెళ్తే ఇది తైత్రీయోపనిషత్ బ్రహ్మవుని సమాప్త అని ఉన్నాడు అక్కడ వాతావరణం అలా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి మెట్లు ఎక్కి ఎక్కి వచ్చి ఆనందమయానికి వచ్చి అది కూడా చేసేది చెప్తే ఇక సూర్యంలోకి వెళ్ళాడు ఎక్కడికి వెళ్తాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆ ఉపసంక్రమణానికి రెండు అర్థాలు చెప్తాం ఒక అర్థం ఏమిటి బాధ రెండో అర్థం చేరుకే కాబట్టి అన్నమయం దగ్గర ఉపసంక్రమణానికి ఏ అర్థం చెప్తారు బాధ విజ్ఞా ప్రాణమయం దగ్గర బాధ బాధ అంటే పడ్డి నొప్పి అలా అనుకున్నారు బాధ అంటే తిరస్కరించడం సో మనోమయం దగ్గర బాధ విజ్ఞానమయం దగ్గర బాధ ఆనందమయం కూడా బాధ చెప్పకు నువ్వు శంకరు ఆనందమయం కూడా సాధ చెప్తారు అక్కడ కూడా బాధ చెప్తే శూన్యంలో పడతాడు వెళ్ళి అక్కడ ఏం లేదు ఇంకా వాక్యాలు కాబట్టి ఆనందమయాన్ని చేరుకున్నాడు వైకుంఠాన్ని చేరుకున్నాడు అన్నట్టు అలా మతం అంతా లక్కి పరిస్తారండి మీరు రైతులు ఆనందమయాన్ని చేరుకుంటారు అంటే ఈ లోకాలని దాటి దాటి దాటి వెళ్ళి అక్కడ వైకుంఠాన్ని చేరుకుంటాడు మరి మయ వికారంగా వికారంగానే ఉంటాడు జీవుడు వికారమే ఈశ్వరుడు ఈశ్వరుడే జీవుడు జీవుడే వాళ్ళకి చక్కగా అనుకూలంగా ఉంటుంది ఇదంతా కూడా ఇలాగే చెప్పుకుంటూ కూర్చుంటారు బాట ఉపసంక్రామతికి అక్కడో అర్థం ఇక్కడో అర్థం అలా ఎలా ఉంటే ఉంటాయి ధాతువునా అనేక అర్థత్వాలు పాండిత్యం ఉంటే సంస్కృత భాష కొంచెం ఇటువంటి తిప్పడానికి వీలుగా ఉంటుంది ఏమంటే క్రము ధాతువు క్రము ఉపాయం ఉపసరిగ ఒకటి సమ్మం ఉపసరిగ ఒకటి మనం ఎలా కావస్తే అలా తిప్పొచ్చు ఎందుకంటే నీకు ఆ మాత్రం పట్టు దొరికేస్తే దాన్ని ఇటువంటి తిప్పచ్చు ధాతువుకు అర్థం ఉంటుంది ఉపసర్గ అర్థం వస్తుంది ఏవో అర్థాలు వస్తూ ఉంటాయి ధాతువులకు అనేక అర్థత్వం కాబట్టి ఉప సంక్రాంతి చేరుకున్నాడు అదేంటండి ఇంతదాకా తిరస్కరించడం చెప్పి ఇప్పుడు చేరుకున్నాడు అంటే ఈ అర్థం ఎక్కడా అని అలాగే చెప్పేసి కాలక్షేపం చేస్తున్నారు వాళ్ళు ద్వైతవాదులు ఈ ఈ సగుణోపాసకులు కూడా అలాగే చెప్తారు వాళ్ళకి ఆనందమయమే బ్రహ్మ అని వాళ్ళు అలా అర్థం చెప్పారు కాబట్టి అది పూర్వపక్షం ఏంటంటే నువ్వు అది కూడా ఉపసంక్రమితవ్యమే దాన్ని కూడా నిషేధించదగినదే అని సిద్ధాంతీకరిస్తే మరి ఇంకా ఈ ఉపాసకుడు చేరుకునేటువంటి స్థానమే లేదు కదా ఈ ద్వైతవాదులు ఏం చేస్తారంటే అంటే మీకు ఓవరాల్ స్పిరిట్ తెలియాలి క్లారిటీ ఉండాలి డీటెయిల్స్ తెలిసిన తెలుసు లేనంత క్లారిటీ ఉండాలి ద్వైతవాదులు ఏం చేస్తారంటే మొత్తం ఉపనిషత్తుల నుంచి మార్చేస్తారు అన్ని ఉపాసనలన్నీ మార్చిపాలుస్తాయి అందుచేతనే వాళ్ళ సన్యాసులు కూడా గృహస్థలక్షణాలు కలిగి ఉపాసన ప్రధానంగా ఉంటారు శ్రీదండము కీలక యజ్ఞోపవేతము వాళ్ళకి కర్మ ప్రధానం వాళ్ళు యజ్ఞము యాగములు కర్మలను చూస్తూ చేస్తారు వాళ్ళని చూసి అద్వైత వాళ్ళు కూడా మొదలుపెట్టారు కానీ అద్వైత వాళ్ళకి కర్మ సంబంధం లేదు వీళ్ళని చూసి మొత్తం మొత్తం ప్రజాదరణ వీళ్ళకే వచ్చేస్తుంది మొత్తం లైన్ లైట్ అంతా వీళ్లే కొట్టేస్తున్నారస్ది మనకేం లేకుండా పోయిందిరా అని వీళ్ళు మొదలుపెట్టారు వాళ్ళకి కౌంటర్ పార్ట్లు ఏవో చూసుకుని మొదలుపెట్టారు చెంగీ యాగము ఇలాంటి వాళ్ళు నారాయణ యాగం అంటే వీడు చందీయాగము అంటాడు కౌంటర్ పార్ట్ సో అలా మొదలుపెట్టారు కానీ లేకపోతే అసలు వీళ్ళకి కర్మ సంబంధం లేదు వీళ్ళు చక్కగా జ్ఞాననిష్టలో ఉండాల్సిన వాళ్ళు వాళ్ళు జ్ఞాననిష్టలో ఉంటే వాళ్ళతో పాటు అనేక మంది జ్ఞాననిష్ఠకి ప్రోత్సాహం చేయబడతారు వాళ్ళు వెళ్ళి కర్మంలో నిలబడితే ఇంకా మొత్తం అందరూ గృహస్థలు కూడా అలాగే ఉంటారు ఈ ఉపాసక స్వాములకు ఏమైపోయిందంటే వాళ్ళ సిద్ధాంతమే అలా ఉండే వాళ్ళ సిద్ధాంతం ఉపాసనతోటి ఆకలు వీడిక్కడ ఉపాసన చేసి చేసి వైకుంఠానికి వెళ్తారు అక్కడికి వెళ్ళి ఏం ఇంకొకడేముంటాడంటే వాడికి మహానందం దీంట్లోనే ఆ ఈశ్వరుని అలా పూజించడంలోనే ఆనందం వస్తుంది కనుక క్లేశం అనేది ఉండదు కాబట్టి ఆ ఆనందాల స్థాని వాళ్ళు ఉంటారు కాబట్టి అలా ఉంటే పూజ అయిపోతుంది తర్వాత ప్రసాదం తిని భోజనం ఆనందం ఏదో పర్వాలేదు కానీ ఆ పూజ అలా చేస్తూనే ఉండాలంటే ఆనందం ఏమి వస్తుందండి వస్తుంది కరెక్ట్ కాబట్టి ఈ ఉపాసక స్వాములు అలా వ్యాఖ్యానం చేస్తారు సో దీని దానికి ఏమో ఉపనిషత్ పీఠము అని పేరు పెట్టి ఇలాంటి పాఠాలన్నీ చెప్పారు తప్ప అది ఉపసంక్రమితవ్యమే ఉపాసకులు ఏం చేస్తారంటే అన్ని ఉపాసనలు తప్ప వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేది ఏమి ఉండదు ఎందుకంటే ద్వైతమే ఫైనల్ అయితే ఇంక జ్ఞానం ఏముంటుంది ఉపాసనే ఉంటుంది ఫైనల్ అయినప్పుడు జీవుడే దేవుడు దేవుడే జీవుడు దేవుడిని పూజిస్తూనే బతకాలి వీడు వీడు బతికితే ఇంకా అలా కాకుండా జీవుడే దేవుడైనప్పుడు తెలుసుకోవాల్సి ఉంది అప్పుడు ఉపాసన జ్ఞానానికి అంగం అవుతుంది ఆ దారి తీసేది అవుతుంది తప్ప అదే గోలం అన్ని తేడాలు ఉన్నాయి ఆ తేడాలను బట్టి ఉపసంక్రమిత వ్యపదానికి అర్థాలు వస్తాయి ద్వైతులు ఏమని ఐదో ఉపసంక్రమణాన్ని ఫలం కింద చెప్తారు మహాఫలం కింద చెప్తారు చేరుకున్నాడు అమ్మాయ్యా చేరేడట కాశీయాత్ర చేయాలంటే రైలు ఎక్కి రొట్టి ముక్కల ప్యాకెట్లు పట్టుకుని ఆ రైల్లో పడి కూర్చుని కూర్చుని కూర్చుని దాంట్లో అలా ఒక్కబట్టి కూర్చుంటే అది ఇరవై ఆరు గంటలకు ముప్పై గంటలకు అమ్మయ్య కాశీ స్టేషన్ లో పడేస్తుంది తీసుకెళ్ళి అమ్మయ్య అనిపిస్తుంది అదే ఆనందమయమాత్మానముప సంక్రామతి చేరుకున్నాడు అదే అలా చేరుకున్నాడు అని అర్థం చెప్తాడు ఆ కైలాసానికో వైకుంఠానికో చేరుకున్నాడు అమ్మయ్య ఇంకా పర్వాలేదు ఇంకా మళ్ళీ వెనక్కి రాడు కూడా వైగా వెనక్కి అంటే ఇంక వెళ్ళి అక్కడి నుంచి జారికోడు స్వర్గ అని అలాగేదో చెప్తారు అది ద్వైతంలో అక్కడ అది సందర్భం కాదు అని అది పూర్వపక్షం బ్రహ్మకి బ్రహ్మప్రాప్తి ఫలాన్ని నిర్దేశించినట్లు కాలేదు కదా ఆనందమయాన్ని కూడా ఉపసంక్రమణం చేస్తే నైష దోష అదేం తప్పు కాదు ఎందుకంటే వాడి దృష్టి ఎలా ఉంటుందంటే ఆ చేరుకోదగ్గది ఆత్మకంటే భిన్నము దాన్ని వెళ్ళి చేరుకోవాలి అనే ఒక దృష్టిలో వాడు పూర్వపక్షం అడుగుతాడు ఇక్కడ చేరుకోవాల్సింది ఏమీ లేదు అని మనం సిద్ధాంతం చేస్తాం ఆనందమయము ఆ భోక్త ఆ అహంకారము అహంభావము అది కూడా నేను కాదు అని వీడు తెలుసుకుని తిరస్కరించేస్తే ఆ నిశ్చల ఆ నిశ్చల ఆత్మతత్వంలో నిలిచి ఉంటాడు దాంట్లో చేరుకునేది ఏం లేదు తిరస్కరించివి ఉన్నాయి తప్పిస్తే చేరుకునేవి ఏం నేతి నేతి ఇది ఆదేశ నేతి చట్ట చెబుతు నేతియే అది కూడా నిషేధమే నిషేధం అయిన తర్వాత పట్టుకునిది ఏదో చెప్తాడని ఇంకా మీరు ఏమీదో చూడాల్సిందేమీ లేదు అది సిద్ధాంతం బ్రహ్మ ప్రాప్తి ఏం పాజిటివ్గా చెప్పేది లేదు ఇక్కడ మీరు నిషేధించాల్సినవన్నీ నిషేధిస్తే శేషమే బ్రహ్మ ఇట్స్ ఎ ఫ్రమ్ మై సెల్ఫ్ టు మై సెల్ఫ్ that but it is a journey from oneself to one's self in journey lo teraskaram e untundi tappa pathukuni de untundi anchetha me dinni it is a a pastless journey into a timeless land ani varninchadu jindikrishna moorthy garu mari vaallo oppa tatvanni anubhavanam techukunna mahatya